జ్రమణస్పత ఆనుశ్ృంగన్ మోతిభీదసాదన శ్రీ మహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా సహనా సహనౌనూ సహ వీర్యకరవై మనం క్రితం క్లాసులో ఆశ్రమాంతర అనుపత్తి అనే అంశాన్ని చర్చిస్తూ ఉన్నాము అంటే కర్మలకి కర్మల కర్మలు చేయాలంటే గృహస్థాశ్రమం అనే తప్ప మరో మార్గం లేదు సో ఇంకా మిగతా ఆశ్రమాలు అనవసరం కర్మలు చేసుకుంటూ గృహస్థాశ్రమంలో ఉండడమే ఈ వానప్రహస్థాశ్రమం అనే కొన్ని కర్మలు వదిలిపెట్టేసి సన్యాసాశ్రమం అని మొత్తం అన్ని వదిలిపెట్టేసి ఇవన్నీ కూడా సరికాదు అని మీమాంసకుల యొక్క అభిప్రాయం కర్మవాదులు అలాగే ఉంటారు కర్మవాదు మనం నేను ఒక జ్యోతిష్ శాస్త్రజ్ఞుని కలిశాను ఆయన ఈ శ్రవణము ఈ గురుశూశ్లేషీ లాభం లేదండి ఓకే ఈ శ్రవణాదుల వల్ల ఒరిగిం లేదు గురు శుశ్రుష శ్రవణము మననము నిధుధ్యాసనము వీటి వల్ల జ్ఞానం కలగదు జ్ఞానం కలగాలంటే ఆ గురువు కుదుడు శని కేతువు వీటి యొక్క అనుగ్రహం ఉంటే కలుగుతుందని చెప్పాడు అంటే కాదండి వాటి అనుగ్రహం ఉన్నప్పుడు వీటికి శ్రవణాదులు చేయటానికి అవకాశం లభించి జ్ఞానం కలుగుతుందంటే ఈ అవకాశం ఉన్నా లేకపోయినా జ్ఞానం కలుగుతుందని చెప్పిన సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హైలైట్ చేసుకుంటూ కొత్త మీరు రుద్రాక్షలాయన్ని అడిగితే రుద్రాక్షల ఫలానా రుద్రాక్షలు వేసుకుంటే జ్ఞానం కలుగుతుందని చెప్తారా అంతేగాని శ్రవణ మననాల వల్ల జ్ఞానం కలుగుతుందని జ్ఞానము జ్ఞాన సాధనం వల్ల కలుగుతుంది జ్ఞానం రుద్రాక్షల వల్లనో లేకపోతే విభూతి వల్ల కలగదు జ్ఞాన సాధనం వల్ల జ్ఞానం కలుగు జ్ఞాన సాధనం శ్రవణం ఈ అంశాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది ఎనివే సో కర్మవాదులు ఏమంటారంటే కర్మల వల్లే సర్వం అండి ఇంక మిగతావన్నే అనవసరం అంటే అలా కాదు కర్మానేకత్వా కర్మ అంటే నువ్వు అనుకుంటున్నావు యావజ్జీ అగ్నిహోత్రాది కర్మలే కాదండి ఇంకా అనేక కర్మలు ఉన్నాయి అంటే ఇతరాశ్రమాల్లో చేయదగ్గ కర్మలు అనేక ఉన్నాయి దాంట్లో ఆ ప్రసంగంలో ఉన్నాం మనం తపసా బ్రహ్మ విజిజ్ఞాస్వా అక్కడ ఉన్నాం కదా దట్ ఈస్ ది పాయింట్ ధ్యాన ధారణాభిలక్షణాని చా అక్కడ వరకు వినిష్ చేశాను ఆహా ధ్యాన ధారణాభిలక్షణానిచ ఇంకా అనేక కర్మలు ఉన్నాయి కర్మానేకత్వా అనేక కర్మలు ధ్యానమో కర్మ ఉంది అంటే అలా ధ్యానం చేస్తూ ఉండడం ఈశ్వరుణ్ణి ధారణ చేయటం ధ్యానం కంటే ఒక మెట్టు తక్కువ ధారణ మెడిటేషన్ ఉంది ధ్యానం ఉండి మెడిటేషన్ మెడిటేషన్ కి ప్రిపరేటరీ స్టేజ్ ధారణ సో ఇలాగ అనేకం ఉన్నాయి వీటిలో ధ్యానము ధారణ చేయటానికి గృహస్థాశ్రమం ఎందుకండి ధ్యానం చేయమంటే భార్యతో కలిసి ధ్యానం చేస్తారా ఏమి ధ్యానానికి వెళ్ళొచ్చు భార్యతో కలిసి కారులోనో దేని మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసేప్పుడు ఎవరో ధ్యానం వాళ్ళదే కదా కాబట్టి గృహస్థాశ్రమం ఎందుకు కర్మల అగ్నిహోత్రానికి అవసరం సో అగ్నిహోత్రము లాంటి కర్మలే ఉండి ఇంక మిగతా కర్మలు ఏమీ లేకపోతే కరెక్టే నువ్వు అన్నది ఉంటుంది మిగతా ఆశ్రమాలు ఉండవు మరి వీటినన్నీ వాళ్ళకి ఇస్తావు ధ్యానధారణాది లక్షణాన్ని చా ఇలాంటి కర్మలను అనేకం శాస్త్రము శ్రమము దమము అంతర్ముఖత్వము ఇవన్నీ వర్ణిస్తోంది సో ఈ కర్మలు కూడా ఉన్నాయి కనుక గృహస్థాశ్రమంతో పాటుగా మిగతా ఆశ్రమాలు కూడా ఉంటాయి వక్ష్యతిచ తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ సో తర్వాత రాబోతోంది బ్రహ్మవల్లి ఇప్పుడు మనం చదువుతున్నాం దాని తర్వాత భృగువల్లి అని రాబోతోంది దాంట్లో ఈ వాక్యం ఉంది తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ విజిజ్ఞాసస్వ అంటే యు డిజైర్ టు నో నీవు బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకో బ్రహ్మను తెలుసు తెలియాలి అనే కోరిక ఉండాలి తెలియాలి అనే కోరిక ఉండాలి అది మన చేతిలో ఉంది తెలియడం మన చేతిలో లేదు తెలియడం సాధనం జ్ఞాన సాధనం చేతిలో ఉంటుంది జ్ఞాన సాధనం దొరికితే జ్ఞానం కలుగుతుంది అసలు ముందు తెలియాలి అనే కోరుకుంటే ఆ అప్రోచ్ సరిగ్గా సరిపడుతుంది కాబట్టి శృతి తెలియము అని చెప్పట్లేదు విజాలీహి తెలియము అని చెప్పట్లేదు విజిజ్ఞాసస్వ తెలియాలని కోరుకో అని చెప్పారు ఏమో పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఉంటాయి ఇప్పుడు హృదయంలో అర్థం అర్థం లేని కోరికలు అలా వద్దు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుకో విజిజ్ఞాసస్వ సరే సంతోషం తెలుసుకోవాలనే మేము కోరుకుంటున్నాం ఎలా తెలుసుకోవాలి తపస్స తపస్సు చేత తపస్సు అంటే ఆలోచన తపస్సు అంటే మీరు అనుకునే తపస్సు కాదు తప్ప ఆలోచనే ధాతువుది సో ఆలోచన అంటే శ్రవణం చేసి శ్రవణం చేసేప్పుడు ఆలోచన చేస్తారు కదా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు అదే ఆలోచన అంటే ఆ సమంతాత లోచనం మనోనేత్రంతో చూడడం సో మనస్సును దానిపై కేంద్రీకరించి పరిశీలించుట ఆ సత్యాన్ని తెలుసుకునుట తెలుసుకున్న దాన్ని మననం చేసి దాని ఎందు నిలకడగా నిలిచి ఉండుట మననము నిధిధ్యాసనము ఇదంతా కలిపి ఆలోచనము దాని తపస్సు ఈ విధమైన తపస్సు చేత మనం చూస్తాం ఆ తపస్సు ఏమిటో తపస్సు అంటే తపస్సే సో అంతేగాని కృచ్ఛ చాంద్రాయణాది తపస్సు కాదు అంటే ఈవేళ ఒక ముద్ద రేపు రెండు ముద్దలు అలా వారం రోజుల తర్వాత మళ్ళీ తగ్గించదా ఈ తపస్సు కాదు అది కూడా తపస్సే కానీ ఆ తపస్సు కాదు ఇక్కడ సో ఎలా డైటింగ్ చేయదలుచుకుంటే శరీరం బరువు తగ్గాలనుకుంటే ఆ తపస్సు ఉపయోగపడుతుంది అవసరమే కూడా అన్నది కానీ ఆత్మస్వరూపం తెలియాలంటే మాత్రం ఆ తపస్సు వల్ల తెలియదు తప్ప ఆలోచనే శ్రవణం అన నిధ్యాసన రూపమైన తపస్సు ఇవో ఈ రకమైన తపస్సు వల్ల మనవునికి తన స్వరూపం తెలుస్తుంది అలా తెలుసుకోవాలి అని కాబట్టి శ్రవణాదులు చేయటానికి గృహస్థాశ్రమంతో సంబంధం ఏముంది దానికి జిజ్ఞాస ఉన్న కూడా ఎవడైనా శ్రవణం చేయొచ్చు అగ్నిహోత్రం చేయాలంటే గృహస్థాశ్రమం దంపతి అంగూలాలు తీసుకోవాలంటే దంపతులు ఉండాలి ఉండేది దారి మీద ఏ శవలం చేయడానికి దంపతులతో ఒంటరిగా కూడా చేయొచ్చు దంపతులు చేయొచ్చు సో అలా ఉంటుంది పరిస్థితి తర్వాత జన్మాంతరకృత కర్మభ్యష్ట ప్రాగతి విద్యోత్పత్తి సంభవాత్ ఇంకో హేతు చెప్తున్నారు గృహస్థాశ్రమం తప్ప మరో లేదు గృహస్థాశ్రమం ద్వారానే జ్ఞానం కలుగుతుంది అని పురపక్షం ఆ వరపక్షాన్ని ఖండిస్తూ అలా నువ్వు చెప్పడానికి ఎందుకంటే వీరు గృహస్థాశ్రమంలో కర్మలు చేయడం దేనికి నిత్య కర్మలు చేయడం దేనికి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి తర్వాత శ్రవణాదులచే జ్ఞానం కలుగుతాడు అది కదా మనం అనుకున్న వ్యవస్థది ఈ అంతఃకరణ శుద్ధితోనే పుట్టాడు అనుకోండి వాడు అసలు పుట్టడమే అంతఃకరణ శుద్ధితో పుట్టాడు అనుకోండి అంటే అది ఎలాగండి అంతఃకరణ శుద్ధి నిత్యకర్మలు చేస్తే కదా అప్పుడు శుద్ధం ముందు జన్మలో చేసుకుంటాడండి అంతకు ముందు జన్మలో చేసుకుని నిత్యకర్మలని అంతఃకరణం శుద్ధమయ్యి జ్ఞానం కలగడానికి ముందే దేహం అయిపోయింది దేహత్యాగం చేశాడు అప్పుడు ఈ జన్మలో పుట్టాడు అంతఃకరణం శుద్ధంగానే పుట్టాడు పుట్టడం పుట్టడమే అలా గుట్టాడు అంటే పుట్టడం అంటే నా అభిప్రాయం కొంచెం వయస్సు వచ్చి యువనంలోకి వచ్చేప్పటికే అంతఃకరణం శుద్ధంగా ఉంది సుఖ మహర్షిలాగా అతన్ని పట్టుకున్న నువ్వు గృహస్థాశ్రమంలో తోసి ఆ తర్వాత నువ్వు నువ్వేమో యజ్ఞయాగాడు చేయమంటే ఎందుకు ఆయనకి యజ్ఞం స్వర్గ స్వర్గ అక్కర్లేదు అంతఃకరణ శుద్ధ ఉంది ఈ దేనికి యజ్ఞం యజ్ఞం అక్కర్లేదు అయితే గృహస్థాశ్రమం అక్కర్లేదు రమణ మహర్షి ఉన్నారు నీ కర్మసిద్ధాంతం పెట్టి ఆయన గృహస్థాశ్రమం తీసుకోవాలి లేకపోతే ఆయనకేమో మోక్షం లేదంటారా విర్యూసేద సో అలా అప్లై అవుతుంది కాబట్టి అదే అంటారు ఆయన జన్మాంతరకృత కర్మభ్యంతకు ముందు జన్మలో చేసిన కర్మల వలన గార్హశ్చ్యాతి ప్రాగతి ప్రాగతి గార్హశ్స్థ్యాతన ఉంటుంది వాక్యం ఎప్పుడూ అలా భాష్యో అలా తెరగేసుకుంటూ ఉండాలి గార్హస్థ్యానికి ముందే గృహస్థాశ్రమానికి ముందే వీడు విద్యోత్పత్తి సంభవాత్ బ్రహ్మచారిగా ఉండగానే వీడికి జ్ఞానం కలగచ్చండి జ్ఞానం కలగడం సంభవమే గృహస్థాశ్రమం తప్ప మరో ఆశ్రమం లేదని నువ్వల్లా చెప్పగలవు సో అప్పుడేమవుతుంది బ్రహ్మచర్యాశ్రమం నుంచి వాడు డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి విడిపోవడానికి అవకాశం ఉంది నూనో మా గృహస్థాశ్రమంలోకి వచ్చి తీరాలి హౌ యూ కెన్ సే దాట్ నా గృహస్థాశ్రమం యొక్క విలువ దానుకున్నది ఇతరాశ్రమాలు లేవు అనేటువంటి ఈ కర్మ మీమాంస మీమాంసకుల ఆ హఠము ఉన్నదే హఠం అంటే మొండిపోతుంది వివేకంతో కూడిన మాట కాదు అది సరికాదు తర్వాత కర్మాధత్వాచస్థ్య ప్రతిపత్తే కర్మస్ధ్యాయా విద్యాయాం సత్యాం ఎందుకంటే కొని జ్ఞానం కలిగేసినా కూడా కొని గృహస్థాశ్రమం తీసుకోవచ్చు కదా నష్టం ఏమొచ్చింది అంటే అలా కాదండి సందర్భశుద్ధిగా మాట్లాడాలి జ్ఞానం కలిగేసిన తర్వాత కూడా గృహస్థాశ్రమం తీసుకోవడం ఎందుకుట ఎందుకంటే గార్హస్థ ప్రతిపత్తే కర్మార్థత్వాత ప్రతిపత్తి అంటే పొందుట గృహస్థాశ్రమాన్ని పొందుట దేనికి కర్మ కొరకు ఇలా ఉండేది దృష్టికోణం ఈ రోజున గృహస్థాశ్రమాన్ని ఎందుకు పొందాలి అంటే ఇప్పుడు దృష్టికోణం వేరు సుఖానుభూతి కొరకు హనీమూన్ కొరకు పిక్నిక్ కొరకు ఇవో ఇలాంటి ఉన్నాయి ఆ రోజుల్లో గృహస్థాశ్రమం అంటే కర్మ కొరకు ఆ యజ్ఞాదాది కర్మలను అగ్నిహోత్రాది కర్మలను చేసుకోవాలి అందుకోసం గృహస్థాశ్రమం అసలు ఆ దృష్టికోణం అలా ఉంది ఇప్పుడు ఓ యంగ్ మ్యాన్ ఉన్నాడండి ఐ అలాంటు మ్యారీ వై వాట్ ఫార్ అని అడిగారు అనుకోండి యూ మస్ట్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్ ఒక ఒక పర్టికులర్ దృష్టికోణం ఏదో ఉండాలి సో పూర్వం అంటే వైదిక దర్శనంలో ఆ దృష్టికోణం ఏమిటంటే నేను వేదం అంతా చదువుకోవడం పూర్తయింది ఓకే వేదంలో చెప్పిన కర్మల్ని చెయ్యాలి ఓకే చెయ్యి చెయ్యి మొదలెట్టు అంటే అలా ఎలా మొదలెడతాను భార్యలేంది ఆ కర్మ చేయడానికి అధికారం లేదు ఓ అలాగా మరైతే ఏం చేస్తావు నేను వివాహం చేసుకుంటాను అది గృహస్థాశ్రమం యొక్క స్వరూపం సో అదే ఆయన అంటారు గార్హస్థ్య ప్రతిపత్తే కర్మార్థత్వా కాబట్టి కర్మలు చేయాలనే కోరిక ఉన్నవాడు కర్మలు చేయాల్సిన అవసరం ఉన్నవాడు వాడికి గృహస్థాశ్రమం ఈ కోరిక లేదు లేదు వాడికి గృహస్థాశ్రమం దేనికి అనవసరం అదే అన్నారు ఆయన అంచేతనే కర్మ విద్యాయాం సత్యాం కర్మ చేసుకుని అంతఃకరణ శుద్ధి పొంది శ్రవణాదికం చేసి ఆత్మ జ్ఞానాన్ని వీడు పొందాలి అది కదా స్కీము ఆ ఆత్మజ్ఞానం వీడికి ఉంది వీడు హీజ్ ఆల్రెడీ అయిన ఆత్మజ్ఞాని సో ఈ కర్మలు చేసి చిత్తశుద్ధి ద్వారా పరంపరగా ఏ ఆత్మజ్ఞానాన్ని వీడు సాధించాలో అది ఆల్రెడీ ఉంది ఉంటూ ఉంటే అంటే కర్మ సాధ్యాయాం విద్యాయాం అటువంటి జ్ఞానము ఉంటూ ఉండగా గార్హస్య ప్రతిపత్తి వీరు వెళ్ళి వెళ్ళి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టడము అనర్థికైవా వ్యర్థమే వేస్ట్ చూడండి గృహస్థాశ్రమం యొక్క తాత్పర్యం మీరు చూసారా అంచేతనే గృహస్థాశ్రమం వీడు ప్రవేశించే ముందు కాశీయాత్రను ఒకటి ఉంటుంది కాశీయాత్ర అంటే వీడు కాశీ వెళ్ళి ఆ మంత్రాలన్నీ అలా ఉంటాయి నేను కాశీ వెళ్ళి ఆ అని వీడు బయలుదేరతాడు గొడుగును కర్ర పట్టుకున్నాయి బయలుదేరితే బాహుమరికి వచ్చి గడ్డ కింద బెల్లముక్క అంటే మాధుర్యాన్ని భావన చేయడం కోసం అలా బెల్లముక్క చూపించి మా మా చెల్లెల్ని నీకు ఇద్దామనుకుంటున్నారు మా నాన్నగారి వివాహంలో అని చేతను కాశీయాత్ర మానేవి అని చెప్పడం కాశీయాత్ర వాయిదా వేయని చెప్తాడు మానేయమని చెప్పడం కంగారు లేదు కాశీయాత్ర చేయడం అవసరమే కానీ తర్వాత చేయొచ్చు అంటే వీడు సరే అలాగే అని వెనక్కి వస్తాడు అంటే మొత్తానికి వీడు కాశీయాత్ర ఎవరైనా చేయాల అభిప్రాయం కాశీయాత్ర అంటే సన్యాసం అండి అది దాని అర్థం అదే మొత్తానికి ఎప్పుడో అప్పుడు వీడు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి అయినా మళ్ళారి అభిప్రాయం సో గృహస్థాశ్రమము యొక్క తాత్పర్యము కేవలము పురుషార్థము మోక్షాన్ని సాధించటం కోసం దానికోసం గృహస్థాశ్రమం బయలుదేరింది ఆత్మజ్ఞానం కోసం ఆత్మజ్ఞానము ఉంటే ముందే గృహస్థాశ్రమం యొక్క అభిప్రా అవసరం లేదు రమణ భగవాన్ శంకరాచార్య మహాత్ములు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి గృహస్థాశ్రమం లాంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశించి వివేకానందు లాంటి వాడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాడనుకోండి చికాగో వెళ్ళి హిందూ ధర్మానికి ఆ పునరుజ్జీవనం ఎవరు తీసుకొస్తారు ఆయన ఓ క్లర్క్ కింద ఎల్డీసీ క్లర్క్ కింద జాయిన్ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి రిటైర్ అయ్యేనాడికి యూడిసిగా రిటైర్ అయ్యేవాడు నలుగురు పిల్లలు ఉండేవారు నలుగురు కాకపోతే ఆరుగురు వట్ ఎవర్ ఇటీస్ సో ఇప్పుడు వీ హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ సచ్ we వీ హి వాంట్ ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ సొసైటీలో కాబట్టి గృహస్థాశ్రమం లేకపోతే నీకు మోక్షం లేదు అని అలాంటిది ఎక్కడన్నా ఉందా ఆయనకి అటువంటి గొప్ప వైరాగ్యము జ్ఞానము ఉన్నవాడికి గృహస్థాశ్రమంతో సంబంధం లేదు ఈ నేను ఒక మా మీరు ఈ బిలీవ్ అయ్యి నేను ఒక కర్మమీమాంసకుండా ఒక ప్రశ్న అడిగాను ఎవరంటే బ్రహ్మచారి ఉన్నాడు karma, చేయుడు సమాజ సేవ చేస్తాడు వివాహం చేయడు సమాజ సేవ చేయాలంటే వివాహం అడ్డు వస్తుందనే అభిప్రాయంతో వివాహం ఆడ్డు సమాజ కల్యాణం కోసం కృషి చేస్తూ ఉంటాడు ఇంకా నా ప్రశ్న పూర్తం లేదు ఆయన ఇంతట్లోకి ఆయన తట్టుకోలేక వాడు పతితుడు అవుతాడు అని చెప్పాడు అలాగే ఇంకా ఆయనతో మాట్లాడడం అవసరం అని చెప్పేసి నేను వాడు పతితుడు అవుతాడు ఆయన అభిప్రాయం ఇంకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పతితుడు ఎందుకు అవుతాడు వివాహం చేసుకుని కర్మ చేయడం మానేసి సమాజ సేవ అనే అలా అర్థం పర్థం లేని పనులు వీడు చేస్తున్నాడు కనుక వీడు పతితుడు అవుతాడు పతితుడు పతితుడవడం అంటే వాడు ఎందుకు కొరగాకుండా అయిపోతాడు అని అభిప్రాయం దట్ ఈజ్ వాట్ హీస్ శాడ్ సో ఆ రకమైన మౌఢ్యంలో ఉంటాడు కర్మవాది ఆ మౌధ్యానికి అర్థం లేదు అలాంటి వాళ్ళందరూ నేను ఒక్కడే చూశాను అలాంటి వాడిని నా చిరు జీవితంలో శంకరుడు అటువంటి వారి చేతను చుట్టువారబడి ఉండేవాడు పాపం ఆయన అటువంటి వాళ్ళు ఆయన్ని స్టైఫుల్ చేసేస్తూ ఉండేవారు ఆయన వాళ్ళందరినీ ఛేదించుకుని బయటకు వచ్చే ప్రయత్నం మీకు గీతా భాష్యంలో బాగా కనపడుతుంది భగవద్గీత భాష్యంలో కర్మమీమాంసకులని ఆయన తుణా తునకల కింద చెందాడుతాడు అసలు భగవద్గీత భాష్యం వాళ్ళని ఓ పట్టుపట్టేట రాసేయడం అన్నట్టుగా ఉంటుంది ఆ గీతా అంటే ఆయన కాలంలో అంతటి తీవ్రమైన విరోధం ఉండేది జ్ఞానానికి కర్మమీమాంసకులు అలా ఉండేవారు తర్వాత లోకార్థత్వాచురాదీనాం తర్వాత పుత్ర సంతానం లేకపోతే ఇంకా అసలు వాడు ఎందుకు పనికిరాడు అని ఇదో ప్రారంభం అవుతుంది సమాజంలో పుత్ర సంతానం ఉండాలి పుత్ర సంతానం లేకుంటే ఇంకా వాడికేముంది వాడు బతికే అన్నట్టుగా అటు ఆ దృష్టికోణంలో చెప్తారు వాళ్ళు మీ దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్తున్నారు ఈ పుత్రుడు పుత్రిక లేకపోతే పౌత్రుడు మనవుడు ఇవన్నీ లోకములయందు ఇచ్చగలవారి కొరకు లోకము అంటే ఇహలోకము పరలోకము నేను ఒకని వ్యక్తిని పరిచ్ఛిన్నమైన వాడిని ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్ అపూర్ణుడను నాకు కొన్ని భయాలు ఉన్నాయి కొన్ని కామనలు ఉన్నాయి నవ్ ద ఫెలో ఈస్ రెడీ హీస్ ఎ కర్త హోక్త అజ్ఞానం అంతా ముద్ద కట్టేసి నేను చెప్పేశాను ఇంకా అజ్ఞానం మొత్తం కవర్ అయిపోయింది ఇంకేం మిగలేదు సరిపడి దాన్ని వ్యక్తి గురించి నేను చెప్పిందంతా కరెక్టే కదండి మళ్ళీ చెప్పమంటారా యు నో యు నో ఇట్ సో మెనీ టైమ్స్ ఐ సైడ్ సో దిస్ ఇస్ ది పర్సన్ వీడు ఇహలో ఈ లోకం వీడికి భిన్నంగా ఉంది కదా సత్యం కూడా పోయిదా పరలోకం ఒకటి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం సో ఇహలోకంలో ఉన్నప్పుడు దీన్ని అంతనే మ్యానిపులేట్ చేసేయాలి ఇక్కడ మ్యానిపులేట్ చేయడం పూర్తి అయిపోయిందో వెళ్ళి మళ్ళీ మ్యానిపులేట్ చేసేయాలి సుఖమంతా బయటే ఉంది లోపల ఏమీ లేదు అపూర్ణుడు కదా ఇక్కడంతా ఖాళీ సో ఎప్పుడు మేనికులేట్ చేస్తూ ఉండాలి ఇది అప్రోచ్ ఈ అప్రోచ్లో ఇహలోకాన్ని ఇహలోకాన్ని తనకు అనుకూలంగా చేసుకోవటం కోసం పుత్రాదులు కావాలి లోకంలో భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు ఉంటే అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు ప్రేమగా ఉండొచ్చు అంతా కలగాకులం కారము ఉప్పు పులుపు అన్ని రుచులు ఉన్నట్టుగా రాగ ద్వేషాలు అన్ని రకాలవి ఉంటాయి అది శోభ కానీ సన్యాసం తీసుకుంటే ఓ కర్మ నా తలకాయ పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏం చేస్తాడు వీడు ఓ జపమా లేకపోతే హోమమా ఓ భార్య ఉండదు ఏముండదు ఆత్మనిష్ట ఏముంది ఆత్మ ఇక్కడ ఏముంది ఆత్మ అంగుష్టమాత్ర బొట్టను వేరేదంత ఆత్మ ఎంతసేపు చూస్తాడు ఆత్మని దీస్ ఈజ్ హౌ దెట్ ఆఫ్ కర్మ అలా ఉంటారు కాబట్టి పెళ్ళాడితే కొడుకు పుడితే ఇహలోకంలో స్థిరమైంది ఇహలోకం స్థిరమైందో తెలిసిన ఈ దేహం పడిపోయినా కొడుకు రూపంలో నేను ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాను దట్ ఈజ్ ఈజీ దే పీపుల్ వాంట్ టు కంటిన్యూ హియర్ ఈ సైకాలజీని మీరు గమనించ వేదాంతంలో బాగా పండిపోతే ఈ సైకాలజీ మనకి డైల్యూట్ అయిపోతుంది అసలు ఉందని కూడా తెలియదు మన మనస్సులో ఇటువంటి డిజైర్ ఒకటి ఉందని పాఠం చెప్తుంటే వినియోగ ఉందా అని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఆ వేదాంత శ్రవణం యొక్క మహిమ కానీ వేదాంత శ్రవణం అంటే ఏమిటో అరగిన మీరు కనుక టచ్ చూస్తే వాడి హృదయాల్లో ఉండే కోరికలు మీరు వింటే ఆశ్చర్యపోతారు ఎవరినైనా ఒకడిని దాపరికం లేకుండా నీ మొట్టమొదటి పది కోరికలు రాయిరా అని వాడు రాసింది చూస్తే కళ్ళు తిరిగిపోతాయి అలాగంటి కోరికలు ఉంటాయి సో వాటిలో ఒక కోరిక ఏమిటంటే నేను చచ్చిపోకూడదు అది పాసిబుల్ కాకపోతే చచ్చిపోయినా సరే నేను కంటిన్యూ అవ్వాలి ఎలాగా ఓ కొడుకు రూపంగా మనవడు రూపంగా ధర్మ సత్రాలు కట్టి మన పేరు అక్కడ ఫిక్స్ చేస్తే దాని రూపంగా మన పేరు మీద రోడ్డు వేస్తే అలాగే ఉన్న రోడ్డుకి మన పేరు పెడితే దాని రూపంగా మనం అలా కంటిన్యూ అవ్వాలి అది ఇహలోక ఇహలోక కామన అటువంటి కామన గలవాడికి పుత్రుడు కావాలి పుత్రుడు పుత్రిక కావాలి అటువంటి కామన గలవాడికి వాడికి ఇహలోక కామన గలవాడికి వాడి గృహస్థాశ్రమంలో చేరాలి మొహలు ఉన్నాడు వాడు ఆత్మ ఆత్మయే లోకము యశాన్వయం ఆత్మా లోక మాకు అయం ఆత్మాలోక ఈ ఆత్మయే నువ్వు చెప్పిన ఇహలోక సౌఖ్యములనన్నింటినీ కలిగి ఉన్నది తర్వాత పరలోకం సంతానం వీళ్ళు శ్రద్ధ శ్రాద్ధాదు చేస్తారు మనకి పరలోకం బాగుంటుంది అన్నప్పుడు వాడికి కర్మ కావాలి కర్మ కావాలంటే గృహస్థాశ్రమం కావాలి వీడు ఈ ఆత్మజ్ఞాని లేక విరాగి వీడికి ఈ పుత్రాదులతో పనేమీ లేదు ఎందుకంటే వాడికి స్వర్గం మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు ముందు స్వర్గం ఈజ్ ది ఫస్ట్ క్యాషువాలిటీ హెవెన్ ఈజ్ ది ఫస్ట్ క్యాషువాలిటీ మీరు ఒక వారం రోజులు మీరు క్లాసుకు వస్తే నాతో అన్నాడు కూడా ఒక ఇంకా మేము స్వర్గం మాట ఎత్తం మీరు మమ్మల్ని వదిలిపెట్టేసేయండి యు స్పేరస్ ఎందుకంటే మాకు వద్దు స్వర్గం ఇంకా మాకు కోరుకుంటే మీరు అంతలో దాన్ని చెందాడచ్చు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని సో దట్ ఈజ్ హౌ ఆ శ్రవణం మహిమతి భగవద్గీత మీరు ఒక అధ్యాయం వస్తుంది రెండో అధ్యాయం శ్రవణం పూర్తయ్యే అప్పటికీ ఆ అమ్మాయ స్వర్గం బెంగ వదిలిపోయింది అక్కడ యశా బ్రాహ్మీస్థితి పార్థ ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మీస్థితి ఇదే మోక్షం ఇంకా స్వర్గం లేదం లేదు పైగా స్వర్గం గురించి ఎవడైనా ఎవడైనా స్వర్గం కోరుకునేవాడు ఉంటాయి పాప అమాయకుడు అని వీడు వాడి మీద కూడా చూపిస్తాడు ఆ లెవెల్కి వీడు ఎదిగిపోతాడు మరికి స్వర్గకామన లేదు వాడికి యజ్ఞేయాది క్రతువులు స్వర్గకామనతో చేసేవి చేయాల్సిన బా అవసరం లేదు కామన ఉంటేనే కర్మ వస్తుంది మరికి ఎందుకంటే గృహస్థాశ్రమం వాట్ ఫర్ సో ఇహలోక కామన పరలోక కామన లేనివాడికి గృహస్థాశ్రమం దేనికి కాబట్టి లోకార్థత్వాచ్య పుత్రాదీనాం ఈ పుత్రుడు పుత్రిక మనవరాళ్ళు మనవాళ్ళు తర్వాత వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగ పితృకర్మలు మన వీడు స్వయంగా చేసుకునే యజ్ఞయాగాది ఆది శబ్దం చేతి ఇవన్నీ గ్రహింపబడతాయి ఇవన్నీ కూడా ఇహలోకాన్ని పరలోకాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి అలా మలుచుకోకపోతే మనకి బ్రతుకు లేదు అనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి కోసం ఉద్దేశింపబడ్డాయి అది సంగతి తర్వాత పుత్రాది సాధ్యేభ్యయం లోక పితృలోక దేవలోకేతేభ్య వ్యావృత్తకామ్యసిద్ధాత్మలకదర్శిన కర్మ ప్రయోజనమ పశ్యత కథం ప్రవృత్తిపద్యని ఒక ప్రశ్న వేస్తున్నారు కథం ప్రవృత్తి ఉపపద్యతే ప్రవృత్తి అంటే కర్మ కర్మ ఎల్లాగా కుదురుతుంది పొసగుతుంది ఎల్లాగా ఘటిల్లుతుంది ఎవడికి ఇటువంటి వాడికి ఇచ్చే ఇచ్చేతేభ్య వ్యావృత్త కామస్య వీటి నుండి తొలగిపోయిన కామన కలవాడికి వీటి నుండి అయల్లోక పితృలోక దేవలోక మూడు లోకాలు ఉన్నాయి అయల్లోక ఈ లోకము మీరు సంతానాన్ని పొందినట్లయితే పితృలోకం లభిస్తుంది యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటే దేవలోకం లభిస్తుంది మూడు లోకాలు ఈ మూడు లోకాలు ఎలా లభిస్తాయి పుత్రాది సాధ్యేభ్య పుత్రుని వల్ల అయ లోక పుత్రుని వల్లనే పుత్రుడు చేసే శ్రాద్ధాది కర్మల వలన పితృలోక తాను చేసుకున్నటువంటి యజ్ఞయాగాదుల వల్ల దేవలోక సో పుత్రులోములైన వాటి చేత పొందదగిన సాధ్యేభ్య సాధింపబడే ఇవి సాధించుకోవాలి మనం సంపాదించుకోవాలి మనకి లేవు స్వయంగా అవి వాటంతటవి మనకి లేవు వీ డోంట్ పొజెస్టెం మనం సంపాదించుకోవాలి సో అలాగా ఈ ప్రయత్నాలని చేసుకుని సంతానాన్ని కానీ యజ్ఞ యాగాది క్రతువుల్ని చేసుకుని ఈ లోకాలని మనం సంపాదించుకోవాలి కానీ వాటి ఎందు వీడికి కోరిక లేదు జాగ్రత్త కామస్య మాకు అక్కర్లేదండి అంటాడు సో మీరు సినిమాకి రిజర్వేషన్ చేయించుకుంటే వద్దు మాకు చూడాలని వచ్చ రిలీజ్కి ముందే అయితే మీరు చవకభారం మేము ఇస్తామండి అక్కర్లేదు మాకు కొంతమంది వచ్చి పుస్తకం అంటే మీరు మేము ప్రింటింగ్ చేయడానికి ముందే మీకు చవకగా ఇస్తాం రెండు పుస్తకం నూట యాభైకి ఇచ్చేస్తాను తీసేసుకోండి అంటాడు నాకు పుస్తకం అవి ఇంట్రెస్టెడ్ ఏంటంటే కాదండి భగవద్గీత మీద కొత్త వ్యాఖ్యానం అవి నాకు ఇంట్రెస్టెడ్ ఏంటంటే మీరు ఏమైనా సరే తీసుకోవాల్సిందే అరే వట్ ఈజ్ దిస్ నువ్వేదినా ఒక నూట యాభై రూపాయలు చంద నాకు ఏదైనా ఒక సేవ చేయండి నేను కొంచెం కష్టంలో ఉన్నాను ఆర్థికంగానూ నాకు నూట రూపాయలు ఇవ్వండి నేను ఇస్తాను అంతే కానీ ఇప్పుకునే మనం పెడితే నాకు అన్నట్లుగా సో ఈ పుత్రము పుత్రుడు యజ్ఞయాగాదుల చేతనం సాధింపదగిన అయలోక దేవలోక పితృలోక అనే లోకముల ఎందు వాడికి కామనే లేదు వాడిని పట్టుకుని నువ్వు కర్మం చేసి తీరాలి కర్మ చేయాలంటే గృహస్థాశ్రమం తీసుకుతీరాలి ఈ ప్రతిబంధం ఏమిటండిది దేవున సంబంధం ఉందో దీనికి కథం ప్రవృత్తి రూపబద్ధ్యతే పైగా నిత్య సిద్ధ ఆత్మలోక దర్శిన అది ఇంపార్టెంట్ వాడికి ఈ మూడు లోకాల మీద కోరిక ఎందుకు లేదు ఏమైంది ఎందుకు ఉండకపోవాలి కోరిక అంటే వాడు ఈ సాధ్యములైన లోకముల మీద వారికి శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏమంటే నిత్య ఉన్న ఆత్మ అనే లోకమును వాడు దర్శిస్తూ ఉంటాడు ఇహలోకమో ఆత్మ ఎందే ఆత్మయందే యహలోక సుఖములు పరలోక సుఖములు అన్నీ ఆత్మయందే ఆ విధంగా దర్శిస్తాడండి వారికి అసలు కామనే ఉండదు ఏం ఇప్పుడు మనకి వస్తువులు కావాలి మనం ఆనందాన్ని సుఖాన్ని పొందాలంటే బాహ్యం నుంచి ఏవో కొన్ని వస్తువులు మనకి దొరకాలి మనం అక్కడికి వెళ్ళడమేనా అవి మన దగ్గరికి రావడమేనా స్వర్గం అయితే మనమే వెళ్ళాల్సి ఉంటుంది సినిమా హాల్ అయినా మనమే వెళ్ళాల్సి ఉంటుంది తిను తిను బండారాలు లేకపోతే ఇతర భాగ్య సుఖాలు మన దగ్గరికి వస్తాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ గ్యాప్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో అలాగా ఏమో కొన్ని థింగ్స్ థింగ్స్ అంటారు ఏమో కొన్ని పదార్థములతో సంపర్కం ఉండాలి ఆ సంపర్కం చేతనే మనకు ఆనందం కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నంత కాలము దీన్ని ఒక కరాలది ఒకటి వస్తుంది కరాలది అంటారు ఎప్పుడైతే ఈ దృష్టికోణంలో మానవుడు ఉన్నాడో దీన్ని బట్టి ఏం తేలుతుందంటే ఈ పదార్థములు లేక లేని పక్షంలో నా బ్రతుకు దుర్భరమగును అని తేలుతుంది ఆనందం అనేది సుఖం ఉండడానికి వీలు అని కూడా వీడు సో మైండ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా ఒక బిలీఫ్ సిస్టమ్ని వాడికి తయారు చేసి పెడుతుంటాడు ఈ పదార్థములు ఉంటే నాకు సుఖము వాటి అభావమునందు నేను దుఃఖ దుఃఖభాజను అయిపోతాను అని ఆ మైండ్ అలాగంటే ఒక భ్రాంతిని మోహము అని అంటారు దీన్నే ఆ మోహాన్ని నిర్మాణం చేసి పెట్టుంది ఈ కర్మవాది కూడా అట్టిపడే నాకు చచ్చిపోయిన తర్వాత సుఖం ఉండాలి అంటే నాకు స్వర్గం దొరికి తీరాలి స్వర్గంలో పదార్థాలు నాకు లభిస్తే సుఖం ఉంటుంది లేకపోతే ఎక్కడి సుఖం అవి లభించాలి అంటే ఇగో ఈ కర్మలు చేసుకోవాలి అని వాడు ఆలోచిస్తాడు కర్మవాది కానీ నిత్యసిద్ధ ఆత్మ లోక దర్శిన కర్మని ప్రయోజనం అపశ్యత నిత్యసిద్ధమైనటువంటి ఆత్మయే లోకము ఇంతకంటే మించిన లోకము లేదు అదే మాట నేను అన్నాను ఏషాన్నోయం ఆత్మాలోక అని బృహదారంకంలో వస్తుంది నహా అయం ఆత్మాలోక ఈ ఆత్మయే లోకము నువ్వు చెప్పిన దేవలోకము అదే అన్ని లోకములు ఇదే ఆత్మయొందే ఉన్నాయి అని ఎవడైతే దర్శిస్తాడో వారికి కర్మని ప్రయోజనం అపశ్యత కర్మయందు ప్రయోజనము వాడికి కానరాదు అటువంటి వాడికి కథం ప్రవృత్తి రూపపద్యతే వాణ్ణి వాడికి కర్మయందు ప్రవర్తించుట ప్రవర్తిల్లుట ఎట్లు పొసగులు పొసగదు ప్రతిపన్నగార్హస్థ్యశ్యాపి విద్యోత్పత్త విద్యా పరిపాకా రక్త్యా కర్మసు ప్రయోజనమ పశ్యత కర్మభ్యో నివృత్తిరేవ్యా తర్వాత ఇది బ్రహ్మచారి గృహస్థాశ్రమాన్ని తీసుకు తీరాలనే నియమం లేదు అని ఇంతవరకు చూసాం కర్మ చేసి ఉద్దేశం ఉంటే తీసుకోవాలి ఎందుకు ఇక ప్రతిపన్న గార్హస్థ్యశ సరే బ్రహ్మ వీడు బ్రహ్మ గృహస్థాశ్రమం స్వీకరించాడు బ్రహ్మచర్యాశ్ర బ్రహ్మచారిగా ఉండగా ఇంతటి వివేకం కలగలేదు ఏదో కొన్ని పుణ్యాలువి చేసుకోవాలని అనుకున్నాడు కర్మలు చేసుకోవాలనుకున్నాడు గార గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు ప్రతి పన్న గారహస్థ్యశ్యాపి కొంతకాలం గృహస్థాశ్రమ ధర్మాన్ని నడిపాడు ఆ కర్మానుష్ఠానము నిత్య కర్మానుష్ఠానము ఇవి చేసుకోవడం చేతనం అంతఃకరణ శుద్ధి కలిగి మహాత్ముల యొక్క అనుగ్రహం చేత శ్రవణాధికం చేసి జ్ఞా వివేకాన్ని పొందాడు విద్యోత్పత్తు జనక మహారాజు లాగా వీడికి జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగితే ఆ విద్య జ్ఞానం కలిగేది పరిపక్వమైనది విద్యా పరిపాకా ఇంకా ఇండైరెక్ట్గా ఏదో ఆత్మా బ్రహ్మ అని అంటూ ఉంటారండి వాళ్ళు అని అలా కాకుండా అది తన ఆ విషన్లో క్లియర్గా ఆ భేదాన్ని దర్శించగలిగాడు తన ఎందు ఏ అపూర్ణత భాషించలేదు ఆ విద్యా పరిపాకము వలన విరక్తస్య వాడికి ఈ సాంసారికములైనటువంటి భోగముల ఎందు కర్మసాధ్యములైన ఫలముల ఎందు విరక్తి బయలుదేరు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ స్వర్గానికి వెళ్తే అక్కడ మంచి మంచి పదార్థాలని తినొచ్చండి అంటే ఏం శరీరం నిలబడ్డానికి ఏదో ఒకటి తినొచ్చు దీనికోసం మంచి మంచి పదార్థాలు ఎందుకు అని డ్యాన్సులు ఉంటాయండి ఎందుకండి డ్యాన్సు ఏం డ్యాన్స్ చేస్తారండి అంతా దేహాధ్యాస తప్పిస్తే ఇంట్లో సారమేముంది అని అంటాడు ఇంకేం చెప్తారు వాడికి సో విరక్త వాడు విరక్తుడే ఉన్నాడు విరక్తుడికి కర్మఫలమునందు ఏమీ ప్రీతి ఉండదు కర్మ ఫలమునందు ప్రీతి లేకపోతే కర్మ చేయాలనే ఉత్సాహం అక్కడి నుంచి వస్తుంది అదే అంటున్నారు కర్మసు ప్రయోజనం అపశ్యత మళ్ళీ అదే మాట పైన అదే అన్నారు మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నారు బ్రహ్మచారిగా ఉండగానే కర్మసుప్రయోజనం అపశ్యత వారికి ఇంకా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కర్మలు చేయాల్సిన అవసరం లేదు గృహస్థయి కొంతకాలం కర్మలు చేసిన తర్వాత వైరాగ్యం కలిగి కర్మసుప్రయోజనం అపశ్యత ఇంకే కర్మల్లో ప్రయోజనం ఏమీ లేదు అని నిర్ణయం చేసుకున్నట్టు వారికి అంత తాత్పర్యం లేదు తీర్థయాత్ర లాంటిది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను తీర్థయాత్ర లాంటిది నేను ఒకసారి శబరిమలో వెళ్ళాను వెళ్ళి అయ్యప్ప స్వామికి ఒక నమస్కారం చేశాను స్వామి ఇంకీ నిన్ను నా హృదయంలోనే దర్శనం చేసుకుంటాను అని నమస్కారం చేశాను అయిపోయిందంటే ఇంకా నా వల్ల కాదు ఇంకా అయ్యప్ప అయిపోయింది అక్కడితో స్వామికి ఆరు గంట టాటాలు చెప్పేసి ఎందుకంటే అయ్యకు అది జర్నీ అండి ఇంకా నా వల్ల నాకు ఓపిక లేదు నేను చాలా సుకుమారు అలాంటి జర్నీలు నేను చేయలేను కాబట్టి తనకంటే భిన్నంగా అయ్యప్ప అక్కడ ఉన్నాడని వీడు ఆ అయ్యప్పను దర్శిస్తే వీడికి ఎవరో లాభం వస్తుందని అనుకుంటే ఇంత పరుగు తీసి వెళ్తాడు అరే నడిచి కూడా వెళ్ళిపోతాడు అక్కడికి అరే నా హృదయంలోనే అయ్యప్ప ఉన్నాడంటే ఇంకెక్కడికి వెళ్తా మనం అమ్మ చోట సోఫాలో రెక్లో చేసి కూర్చోడానికి ఓవర్ కాబట్టి కర్మసు ప్రయోజనం అవశ్యత వాడికి కర్మ ఎందుకు ప్రయోజనం కానరాదు కర్మ చేస్తాడు అప్పుడు వాడు కర్మభ్యం ఏం చేస్తాడు కర్మభ్య నివృత్తిరేవ వాడు కర్మలో నుండి నివృత్తినే వాడు ఏం చేయక్కర్లేదు నివృత్తిరేవ స్యాదు అదే అవుతుంది నాకు తీర్థయాత్రల మీద శ్రద్ధ లేదంటే ఏమవుతుంది ఇంకా కూర్చోవడం అవుతుంది సోఫాలో అదే అవుతుంది దానికో దానికోసం ఎవరైతే చేయక్కర్లేదు దట్ హ్యాపన్స్ ఆటోమేటికల్లీ కర్మభ్యహ నివృత్తిరేవ సో కర్మ నివృత్తి అయిపోయిందంటే వాడికి గృహస్థాశ్రమ సంబంధం ఏం లేదు ఇంకా అయిపోయిందంటే ఓవర్ అని అధిశంగా శంకర్లు చాలా పకడ్బందీగా చెప్తారు శంకరుడు గీత భాష్యంలో నిరూపణ చేసిన తర్వాత చూస్తే అది అది చూసి నాకు అనుమానం వచ్చింది నాకు ఒక అభిప్రాయం కలిగింది ఓ థాట్ అనమాట ఏమిటంటే ఏమిటి ఇంత గిట్టిగా చెప్పేస్తున్నారన మేము ఈయన ఫాలో చేస్తానంటారు సాధువులు కూడా కర్మల్ని చేసేస్తున్నారు ఎలా సంభవం అని డౌట్ వచ్చింది ఆయన ఏమన్నారంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్టైవ కర్తవ్య అని రాశారు గీత భాష్యంలో ఆకర్ణ రాశారు సర్వకర్మల్ని విడిచిపెట్టేసి ఆత్మజ్ఞాననిష్ఠుడిగా ఉండు అంతే అంతకుముందు నువ్వు ఏమీ చేయనక్క అని రాశారు ఎనివే చూద్దాము సో కర్మభ్య నివృత్తిరే సత్ తర్వాత ప్రవ్రజిష్యన్వా అరేహమస్మాత్ స్థానాదస్మిమాదిశ్రుతిలింగదర్శనాత్ మీమాంసకులను ఖండిస్తున్నారా మీమాంసకులు అంటారు ఈ సన్యాసం ఇదంతా లేదండి వీళ్ళు అదంతా తప్పండి అంటారు మీమాంసకులు కర్మవాదులు కదా కర్మనిష్ఠుడు అలాగే ఉంటాడు సో అందుకోసం ఆయన వాళ్ళని ఖండించడం కోసం వాళ్ళ కళ్ళు తెరిపించటం కోసం అనేక యుక్తులు చెప్తున్నారు నువ్వు వైదికుడు కదా వేదవాక్యములందు శ్రద్ధ గలవాడివి వేదంలో ఇలా ఉంది ఎప్పుడైనా చూసేవా నువ్వు అని బృహదారం యొక్క శృతిని కోర్చేస్తున్నారు ఇతర్శనా లింగం అంటే ఒక ఇండికేటర్ లింగతే అనే నేతి లింగం హేతువు సో శృతిలో ఈ విధంగా కర్మ నివృత్తికి అనేక హేతువులను చూపిస్తూ శృతి అంటే వేదము వేదం మన ముందు పెడుతోంది సో ఏ వేదము కర్మని విధించిందో అదే వేదము అదే వేదము కర్మత్యాగాన్ని కూడా విధించింది కర్మత్యాగాన్ని విధించింది కదా సో నా కర్మణ ప్రజయా త్యాగే నైకే అమృతత్వమా నశుహ వేదమే చెప్పింది అన్నమాట సో కర్మని పట్టించింది వేదమే కర్మకురు కర్మని విడిచిపెట్టించింది వేదమే సందర్భాన్ని బట్టి పొయ్యి వెలిగించాలి మధ్యదయ తరాలు పొయ్యి ఆడిపేయాలి పడుకునే ముందు రాత్రి పొయ్యి అలా వెలిగించుకుని పెట్టుకుని పడుకోకూడదు పొయ్యి ఆడిపేసి పడుకోవాలి పొయ్యి వెలిగించడము అవసరమే తర్వాత ఆడిపేయడము అవసరం సో ఆ విధంగా కర్మలు మొదలు పెట్టాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వెంటనే వానపృస్థాశ్రమం దగ్గరకు వచ్చేప్పటికీ స్వస్తి పెలికేయాలంటే ఎనీవే సో ఏమిటా శృతి అదే అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయులో చెప్తున్నాడు దాన్ని అది యాజ్ఞవల్క్య మైత్రేయీ సంవాదం బృహదారంకంలో అయోధ్యాయంలోనో ఎక్కడో ఉంది చాలా గంభీరమైన సంవాదం నేను కాకినాడలో పాఠం చెప్పాను ఈ సంవాదం అంతా ఎప్పుడో ఒకసారి వాళ్ళు మర్చిపోయారు అనుకున్న సంగతి అది నాకు గుర్తుంది సో చాలా గంభీరమైన సంవాదం ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పచ్చు నష్టం లేదు కాకినాడలోనే ఇంకోసారి చెప్పొచ్చు భదన్ మేటర్ ఎనివే సో అరే అంటే అరే మైత్రి అరేని భార్యని పిలుస్తున్నాడు ఆయన అరే అని చాలా ప్రేమగా పిలుస్తాడు భార్యని పేరు పెట్టి పిలవకూడదు శాస్త్రం ఒకటి ఉంది అందుకోసం ఆయన అరే అట్టున్నాడు సో అరే ప్రమన్ వా అహమస్మి అస్మాత్ స్థానాత్ అస్మాత్ గృహస్థ ఆశ్రమాత్ స్థానం అంటే గృహస్థాశ్రమం నేను ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యసిద్ధ సన్యసించబోతున్నాను అని భార్యతో చెప్పి ఆమె అనుమతి కోసం అడుగుతాడు సో ఈ వాక్యం ఉంది ఈ వాక్యం వేదంలో వాక్యం నువ్వు వచ్చి సన్యాసాశ్రమం అనేది లేదని ఎలా చెప్తాం ఇట్ ఈస్ దే వేదమే చెప్తాం తర్వాత కర్మ ప్రతి శ్రుతేరి యత్నాధిక్య దర్శనాత్ అయుక్తమితి చే వాడికి యుక్తులు తోచవు ఇది పూర్వపక్షం ఇది యథార్థమైన చేతు అయి ఉంటుంది ఇది ఇది ఇది ఇట్ ఈస్ నాట్ రియల్ చేత్ ఎందుకంటే పక్కన నాలేదుగా దాని వివరణే సో ఈ పూర్వపక్షం ఏంటంటే ఇంకా ఏది దొరక్కపోతే ఆఖరిగా మునిగిపోయేవాడు ఆ గడ్డిపోచబట్టుకుని వేలాడినట్టుగా ఇంకా వాడి పక్షం అన్ని విధాలా వీగిపోతోంది వీగిపోతా వీగిపోవటం అంటే వీక్ అయిపోవటం సో అలా వీ వీగిపోతుంటే వాడు అట్లాడు ఏదో చిన్న హేతు ఒకటి చూపిస్తున్నాడు ఆ హేతు ఏమిటంటే చూడు వేదములోనే ఉంది సన్యాసం ఒప్పుకున్నాం కానీ వేదం సన్యాసం గురించి ఎన్నిసార్లు చెప్పింది ఒకేసారి చెప్పింది కర్మ గురించి ఎన్నిసార్లు చెప్పింది తొంభై సార్లు చెప్పింది మరి చూడు తేడా సో యత్నాధిక్యం కర్మప్రతి శృతే యత్నాధిక్య దర్శనాలు ఎత్నం అంటే ఎఫర్ట్ సో ఎనభై రెండు పన్నాలు అండి ఎదురువేదం ఎనభై రెండు చాప్టర్లు ఎనభై రెండు చాప్టర్లో ఆత్మ జ్ఞానము సన్యాసము దీనికి సంబంధించి ఎక్కడ చెప్పారో చెప్పమంటారా ఎనభై చాప్టర్లో చెప్పారు ఈ నకర్మణాన ప్రజయ అనే వాక్యం మహానారాయణ ఉపనిషత్తు ఎయిటీ సెకండ్ ఉంది ఎయిటీ చాప్టర్ అది అంతకుముందు ఒక త్రీ చాప్టర్స్ ఉపనిషత్తులు అవి తీసేయండి మూడు ప్లస్ ఒకటి నాలుగు తీసేస్తే ఇంకా సెవెంటీ ఎయిట్ అంత కర్మే సో ఎఫర్ట్ ఎక్కువ ఎక్కడుంది కర్మకి వేదానికి కర్మ మీదే ఉంది కర్మ ప్రతి శృతే దర్శనా సరే సన్యాసం మాట కూడా శృతిలోనే ఉంది కానీ ఓసారి ఏదో మాట చెప్పినట్టుగా చెప్పింది కర్మ గురించి మాత్రం బాగా గట్టిగా చెప్పింది కాబట్టి కర్మేం గొప్ప జ్ఞానం గొప్పది కాదు కాబట్టి కర్మ అంటే గృహస్థాశ్రమో కాబట్టి మిగతా ఆశ్రమవసరం లేదు అలా వాక్యం దానికైదైనా మేము మార్గం చూపిస్తాం మీకు మొన్న నేను చెప్పాను చూపు లేనివాడికి ఇంకా ఎవ్వరూ పిల్లనివ్వలేదు ఒకడికి ఎవ్వరూ పిల్లనివ్వలేదు ముప్పై ఏళ్ళు అయినా పిల్లని ఎవరు ఇవ్వలేదు నలభై ఏళ్ళు వచ్చేసింది ఇంక పిల్లని ఎవడూ ఇవ్వలేదు ఇంకా ఆఖరికి గురువు ఏమంటాడంటే ఇంక నీకు పిల్లని ఎవడో ఇవ్వడ్రో నాయన అయిపోయింది నువ్వు ఇంక సన్యాసం తీసుకో అని అటువంటి వాళ్ళకి సో కురూపులకి ఇంకా పిల్లలెవడు ఇవ్వడన్న వాళ్ళకి అని ఇలా చెప్పారు కర్మవాదులు వాళ్ళు ఆ సన్యాసాన్ని ఆ విధంగా పాటు చేసి పెట్టారు దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు శంకరాచార్య ఎనీవే సో అల్లు అది పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని వివరిస్తారు చూడండి అగ్నిహోత్రాది కర్మ ప్రతీ శృతేరధికోయత్న అదే వివరిస్తున్నారు శృతే హే అధికోయత్న వేదము యొక్క ఎక్కువ ఎఫర్ట్ ఎక్కడుంది అగ్నిహోత్రాది కర్మ విషయంలో ఉంది సన్యాస విషయంలో లేదు సన్యాసం తీసుకోవాలి ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి అని ఓ పది చాప్టర్లు సన్యాసం మీద లేవు ఓ వాక్యం ఉందో మూల ఉంది ఇంకా అదే మళ్ళీ మళ్ళీ చెప్పలేదు శృతి యొక్క తాత్పర్యము మొత్తం ఎఫర్ట్ ఎంఫసిస్ అంతా కూడా కర్మ మీదే ఉంది అగ్నిహోత్రాది కర్మ మీదే ఉంది తర్వాత మహావంశ కర్మణి ఆయా సహ మళ్ళీ ఇంకొక హేతు కర్మలో శ్రమ ఎక్కువ ఉంది శ్రమ ఎక్కువ ఉన్న చోట ఫలితం ఎక్కువ ఉంటుందా అసలు ఇంచుమించు శ్రమేవి లోని చోట ఫలితం ఉంటుందా శ్రమ ఎక్కువ ఉన్న తోటే ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోక్షం కర్మలో ఉంటుంది కానీ మీరేమో సన్యాసం పుచ్చుకునే ఒక ఆయన నాతోటి అన్నారు ఈ అక్క నుంచి ఈ అక్క దాకా చదివేస్తావు ఉపనిషత్తు చదివిస్తే మోక్షం వచ్చేస్తుందా అని అంటే నేను అన్నాను కోలండి ఈ అట్ట నుంచి ఆ అట్ట దాని గురించి మీరు చింత చేయకండి మీ ఉపాయం ఏమిటో చెప్పండి అన్న అంటే అన్నారు ఆసనాలు ప్రాణాయామం చేస్తే మోక్షం వస్తుందని చెప్పారు ఆయన పద్ధతి ఆయనదే ఆయన అప్పుడే రాంచి స్కూల్ ఆఫ్ యోగా నుంచి హృషధి వచ్చారన్నమాట అంటే నేను అన్నాను ఎలా వెయ్యాల రోజు ఆరు గంటల ఆసనాలు ఆరు గంటల ప్రాణాయామం అప్పుడు మోక్షం వస్తుంది అని ఆయన చెప్పారు అంతేగాని ఈ అట్ట నుంచి ఈ అట్ట మీదాకావేస్తే వాళ్ళు నేను అప్పుడు ఉండబట్లేదు ఒక ప్రశ్న అడిగాను ఈ పుస్తకాలు ఇవి చదవడం శ్రవణం చేయడం అవసరం అంటారా కాదా అని అడిగాను ఏమీ అవసరం లేదని చెప్పారా పోలే చరీవా సంతోషం వేరే ఒకదాన్నైనా సో పీపుల్ ఆర్ మిస్లెడ్ లైక్ దాట్ ఎంత మిస్లీడ్ అయిపోతాడంటే నేను ఒక బ్రహ్మచారిని కలిశాను ముప్పై ఏళ్ళు అతను ఏం చేస్తున్నావో అని అడిగాను అంటే బ్రహ్మచారిలో ఏంటండే ప్రీతి చేత పాపం బాగా చదువుకుంటున్నాడేమో బాగా ఎందుకంటే అటు కంప్యూటర్లో ఇంజనీరింగ్లో ఏదైనా అదైనా చదువుకోవాలి లేకపోతే ఇటు వేదాంతమో ఇదో ఇదైనా చదువుకోవాలి ఇటు కాకుండా ఇటు కాకుండా ఉంటే ఏడు ఉపయోగం అంటే నేను ఈ ఉపనిషత్తులు ఇది ప్రస్తుతం పెట్టుకోలేదండి ఎందుకంటే నేను మైండ్ ఇంకో బాగా బలంగా ఉంది అని అన్నాడు ఏం చేస్తున్నావు ఏమిటని అడిగా అంటే యోగాసనాలు చేస్తున్నాను అంటే ఎంతసేపు చేస్తా యోగాసనాలు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే చేస్తాను అప్పుడు నేను అడిగిన ఎంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని మామూలుగా మీరందరూ తీసుకునే విశ్రాంతి కంటే వన్ ఆర్ టూ అవర్స్ ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు భోజనం మాట ఏంటంటే అది కూడా ఎక్కువే తీసుకోవాలి కాబట్టి ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే ఎక్కువ భోజనం చేస్తూ ఎక్కువ ఆసనాలు వేస్తూ ఉంటాడు ఆయన అండ్ హీ ఫీల్స్ దట్ దట్ దట్ లీడ్స్ టు పురుషార్థ ఏదో పురుషార్థ భావంలో అంత పని చేస్తాడు ఆ పురుషార్థ అలాగంటి దాంట్లో ఎందుకు పడ్డాడంటే ఈయనగా గురువు అలా చెప్పాడు అప్పుడు పాపం అయ్యో పాపం అనుకున్నాను అంతకంటే ఇంకేమనుకుంటాను ఎందుకంటే నేను అయ్యో పాపం అని ఇవ్వాలన్నాను అతను ఆ సత్యాన్ని గ్రహించడానికి ఒక నాలుగు ఐదు ఏళ్ళు పడుతుంది అంతే ఆ తర్వాత బయటకు వస్తుంది ఎంత శ్రద్ధ మీద విఘాతం కలుగుతుందో తెలుసిన అంచేతనే రాంగ్ ఐడియాస్లో కనుక మనిషి పడిపోయేటంటే చాలా తప్పు చాలా తప్పుదారిని వెళ్ళిపోతుంది జీవితం కాబట్టి ఐడియాస్ కరెక్ట్గా ఉండాలి దానికోసం ఈ ఎఫర్ట్ అంతా కూడా ఎనివే వీళ్ళంటాడు మహాంశ్చకర్మ అనే ఆయాస పూర్వపక్షం కర్మలో శ్రమ ఎక్కువ ఉండేది కాబట్టి ఫలితం కూడా దాంట్లోనే ఎక్కువ ఉంటుందని వాడి అభిప్రాయం తర్వాత అనేక సాధన సాధ్యత్వా అగ్నిహోత్రాదీనాం అగ్నిహోత్రం చేయాలంటే మాటలు అనుకుంటున్నారా అగ్నిహోత్ర కర్మ చేయాలంటే అనేక సాధనాలు సంపాదించుకోవాలి ముఖ్యంగా సమితలు తర్వాత ఆవు ఆవుంటే ఆవు పాలతో ఆజ్యము తర్వాత ఇతర పురోడాశము చెరువు అంటే అన్నం వండుకోవడం తర్వాత కొంచెం కోఆపరేట్ చేసే భార్య ఆవిడ ప్రతిదానిగా అడ్డు చెప్పడం ప్రారంభిస్తే వీడింకా అగ్నిహోత్రం ఏం చేస్తాడు అవి కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి కదా తర్వాత అగ్నిహోత్రం చేసుకుంటూ కుట్టుంటే ధనం ఉండదు ఆ ధనాన్ని ఇచ్చేటువంటి లోకల్గా ఒక సపోర్టింగ్ మెకానిజం ఉండాలి సొసైటీలో ఆయన పాపం అగ్నిహోత్రం చేసుకుంటారు ఆయనకేదైనా మనం ప్రజల కొంత భత్యవిద్దామనేటువంటి దృష్టికోణంలో ఆ మహా ఎవరైనా దా దా దానస్వభావం గల ఉండాలి ఉంటారు సో వాళ్ళ సపోర్టు తర్వాత దర్శ పూర్ణమాస దర్శ అంటే అమావస్య పూర్ణమాస ఈ వచ్చిందంటే ఇష్టి చేయాలి ఇష్టి చేయాలంటే ఈయన కాకుండా ఇంకో ముగ్గురు ఋత్విక్కులు ఉండాలి ముగ్గురు ఋత్వికులు హైదరాబాద్లో కూర్చుంటే ఉండరు అదేదో కృష్ణా జిల్లాలో ఎక్కడికో పోతే అక్కడ ఉంటారు కాబట్టి మఠం అక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్న మకాన్ని పెట్టుకుంటారు ఋతుముఖలు ఉండరు ఎవళ్ళో ఇక్కడ సో ఇల్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఇన్ని కష్టాలు పడాలి అనేక సాధనాలను సంపాదించుకోవాలి ఒళ్ళు హోనం అయిపోతూ ఉంటుంది అలాగే కష్టపడి చేస్తూ ఉండాలి ఈ మీరు సన్యాసంలో మీరు ఉద్ధరించిది ఏముంది వస్తున్నాడు పట్టుకుంటారు పొద్దున్నే శ్రవణం అంటారు అంతకుముందు ఓంకార జపం అంటారు మంత్ర జపం కూడా కాదు వంకారు చెప్పంటారో పంచాలు కళ్ళు మూసుకు కూర్చుంటారో లేకపోతే అది కూడా నమ్మకంలో ఏం చేస్తారో భగవంతుడికి తెలియాలి ఆ తర్వాత శ్రవణం అంటారు ఆత్మ బ్రహ్మ ఆత్మా ఇస్ బ్రహ్మ ఆత్మా ఇస్ బ్రహ్మ వాట్ యు గెయిన్ ఔట్ ఆఫ్ ఇట్ ఓకే లెట్ ఆత్మా బి బ్రహ్మన్ సో వాట్ ఏదైనా చెయ్యాల్సిందింటే ముందుకు సాగాలి కానీ ఆత్మా ఇస్ బ్రహ్మన్ గ్రేట్ సీక్రెట్ యూ హవ్ డిస్కవర్డ్ వాట్ యు గెయిన్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు give to us out of it. So, do something about it. Do get up and do something. And that is what our argument allows. So, we have to do this a jnohotra, and we have to do a sathana, and we have to do a karma, and we have to do a karma, and we have to do a rikmi, and we have to do a karma. We have to do a big economic activity also. We have to do a mandat, and we have to do a brahma, and we have to do a brahma, ఆయనకి భోజనమే ఇంకొకటి పెట్టాలి ఇంకా ఆయన ఇంకే పెడతాడు భోజనం సో వెళ్ళడం కూడా వేసినట్టు కేసు సో ఈ రకంగా ఈ సన్యాసం అనేది ఏ సందర్భం లేదని చక్కగా కర్మల్లోనే విశేషం ఉన్నది దిస్ఇస్ హౌ యుట్ ఇట్ తర్వాత తపో బ్రహ్మచర్యాదీనాంచ గాహస్థ్యే సమానవాత్ అనన్యసాధనాపేక్ష ఇతర నుక్